మాతృదేవోదం పద్యాలి గనూడి మమతామయంత తెలుగు వన్టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కరణామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో తొంభై నాలుగో భాగానికి ఉగాది ప్రత్యేక భాగానికి స్వాగతం పలుకుతున్నాం సాహిత్యంలో హాస్యమని మనం పెట్టుకున్నాం కాబట్టి ఉగాదికి సంబంధించి కూడా చమత్కారమైన సాహిత్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సంవత్సరం చాలామందికి వస్తున్న సందేహం కరనామ సంవత్సరం ఖరనామ సంవత్సరం అంటున్నారండి ఖరం గాడిది కదా అంత జనం అంతా గాడిదలు అయిపోతారా బుద్ధులు వస్తాయా చాకరీ చేసేవాళ్ళు గాడి చేయాల్సి వస్తుందా అడ్డగాడిదా తయారవుతారా ఇంకా గాడిని మీద ఎన్ని రకాల జాతీయాలు సామెతులు ఉపమానాలు ఉక్తి చమత్కారాలు ఉన్నాయో అన్నీ వచ్చేస్తున్నాయి కానీ వాస్తవం ఏమిటంటే ఖర అనే శబ్దానికి తీవ్రమైన అని అర్థం సూర్యుణ్ణి కర కిరణుడు అంటారు అంటే తీవ్రమైన కిరణాలు కలిగిన వాడు అని అంతేకాని గాడిదాని ఎవరు సంవత్సరానికి పేరు పెట్టరు కరణామ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో కొంచెం తీవ్రత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు రాష్ట్రంలో తెలుస్తూనే ఉంది అన్ని రకాల తీవ్రతలు కనిపిస్తూనే ఉన్నాయి తీవ్రవాదాలు ఉగ్రవాదాలు ఉద్యమాలు విప్లవాలు వేర్పాటు రకరకాల వేరే పార్టీ పెట్టే వాదాలు అనేక రకాలు వస్తూనే ఉన్నాయి భయంకరంగా ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డం రకరకాల మోసాలు అనేక రకాల నమ్మక ద్రోహాలు జరుగుతున్నావు చూస్తూనే ఉన్నాం మరి ఈ పరిణామాల మధ్యలో ఈ సంవత్సరం తీవ్రనామ సంవత్సరం అయితే మనం ఆశ్చర్యపడాల్సిందే అయితే కర ఒక గాడిదని అర్థం చెప్పుకొని కంగారు పడిపోవడం కంటే దాని మీద ఉండే శుభనామాలు కూడా చాలా ఉన్నాయి ఒక ధైర్యంగా ఒక పద్యాన్ని మనం చెప్పుకుందాం కరణామంకిత వత్సరం వనగనే కంగారో కరణామంకిత వత్సరం వనగనే కంగారో చంద్రశేఖర నామం విధి కాలశేఖరంగా చంద్రశేఖర నామం విధి గుర్దభార్ధం మునెంవరు హర్షింపరు గార్దార్థం ముంవరు హర్షింపరు తెలుగు నేల పయన్ వాత్సల్య వర్షం తెలుగు నేల పయన్ వాత్సల్య తెలుగు నేల కరణావాంకిత వత్సరం వరగానే కంగారు మీకేలా కంగారు పడిపోవలసిన అవసరం లేదు సంవత్సరాల పేర్లు అనేవి ఆ పేర్లు పెట్టినప్పుడు ఆయా కాలాల్లో వచ్చిన పరిణామాలను బట్టి ఆ పేరు పెట్టారు ఇప్పుడు ఏదో పదమూడవ శతాబ్దంలో ఐరోపాఖండం అంతా ప్లేగువి అది వచ్చింది పదమూడు లక్షల మంది చచ్చిపోయారు పసిపిల్లల పైగా ఎక్కువ మంది అందులో అందుకని వాళ్ళకి పదమూడు అంటేనే కంగారుగా ఉంటుంది అలాగని ఆ అస్తమంలో పదమూడు కంగారంటే తర్వాత ఎన్ని పదమూడు వాళ్ళు రాలేదు శుభాలు జరగలేదు పైగా ఆ పదమూడు మనకు చాలా మంచిది తిథినాంశ త్రయోదశి అన్నాడు పరమాత్మ భగవద్గీతలో మరి ఆ పదమూడు మనకి మంచిదేంది వాళ్ళకి చెడ్డదైంది ఏం చెబుతాం మంచి చెడ్డలు అంటే అలాగా ఎప్పుడో ఒకవేళ ఆ సంవత్సరంలో ఏవో ఏర్పడితే దాన్ని బట్టే పేరేదైనా పెట్టినా అన్ని సంవత్సరాలను అవే ఏర్పడతాయి అనుకోవడం పొరపాటు మంగళవారం పోతే మారుకూరుతుంది అంటారు పల్లెటూళ్ళో ఎప్పటికీ ఉందా నమ్మక మంగళవారం ఎవరైనా పోతే మళ్ళీ మంగళవారం ఇంకోటి పోతాడు మరి వీడిపోయాడు కాబట్టి మళ్ళీ మంగళవారం వాడు ఇంకోటి పోవాలి మరి ఇలా ప్రతి మంగళవారం ఆ ఎవడో ఒకటి పోతూనే అనేది ఎక్కడైనా జరిగిందా ఒకటో రెండో వారాలు జరుగుతుంది దానిమీద నమ్మకం ఏర్పడుతుంది ఇంకా దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరు వచ్చినా కొద్ది కాలంలో రాజీనామా చేయడము ఏదో ఓడిపోవడము ఏదో జరిగింది ఇక ఇప్పుడు దేవాదాయ మంత్రి అంటే భయపడిపోతున్నారు అందరూ ఓ ముప్పై ఏళ్ళ పడి పరిస్థితి ఉంది కానీ ఆ మంత్రి పదవిలో ఉండి బాగా చేసిన చిరకాలం ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు ఇలాంటి నమ్మకాలు మనం వదులుకుని దానిమీద ఉండే శుభదృష్టిని కూడా చూడాలి చంద్రశేఖర నామం విధి కర శబ్దాన్నే మీరు చూసుకుంటే శేఖర శబ్దంలో కర లేదా వైఖరి శబ్దంలో కర లేదా శంఖరవము అంటే ఖర ఖర అంటే తీవ్రమైన అర్థం ఉందా లేదా సూర్యుడు కర కిరణుడు అనే పేరు భరిస్తున్నాడా లేదా ఆనందంగా చంద్రశేఖరుల్లో కూడా కర శబ్దం ఉంది ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల మనం శుభంగా ఉంటాం భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ ఎటువంటి అపకారము జరగదు చుట్టూ మునిగినా వాడు సుఖంగా ఉంటాడు వాడు క్షేమంగా ఉంటాడు కాలశేఖరము కాలంలోనే ఇంతవరకు వచ్చిన అన్ని సంవత్సరాల ఇది గొప్ప ఫలితాలను మనకివ్వాలని మనం ఆశిద్దాం ఆ మనం కోరుకునేది ప్రత్యేకంగా అర్ధబార్ధము అని ఎవ్వరు హరిషంపరు దీని గాడిద అనే అర్థం చెప్పడం పొరపాటు తెలుగు నేలలపై వాత్సల్య వర్షమ్ములను గురించం మనం ఆశిస్తున్నట్టుగా అనేక రకాల ప్రాంతీయ విభేదాలన్నీ కూడా సమసిపోయి కలిసి ఉన్నా సరే విడిపోయినా సరే అందరూ క్షేమంగా సుఖంగా ఉండాలని కోరుకుందాం కలిసి ఉండడం విడిపోవడం అనేది పెద్ద సమస్య కాదది దాన్ని ఊరికే గొడ్డెల పాటుకు తెచ్చుకోవద్దు అనవసరంగాను మనస్సులు ఎప్పటికే విడిపోయినాయి అందుకని ఆ కలిపే విధానం ఎలాగానో చూడాలి తప్ప ప్రాంతాలు కలపడం విడిపోవడం పెద్ద సమస్య కాదు అంతకంటే ఎక్కువగా మళ్ళీ మనస్సులు అంతరంగాలు కలపడం ఎలాగా దానికి సాహిత్యం ద్వారా ఏం కృషి చేయగలము అని కవులు పండితులు ఆలోచించాలి తప్ప వేరే విషయాలు కాదు అందరం కోరుకునేది ఆ ప్రాంతం వారైనా ఈ ప్రాంతం వారైనా అందరం తెలుగు వాళ్ళమే కాబట్టి తెలుగు భాష రాజభాషగా అధికార భాషగా ఆధునిక భాషగా అన్ని విధాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడాలి అని కోరుకుందాం విలయించుగావుత తెలుగు రాజభాష అద్యుతిన్ ఇంకొక మాట సరదాకి ఎలాగూ గాడిద ఒక అర్థం ఒకటి ఉంది కాబట్టి రెండోది ఉగాది అంటేనే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి పచ్చడి పంచాంగం పద్యాలు ఈ మూడు లేకపోతే అది ఉగాది కాదు పచ్చడి దినాలు పొద్దున్నాయి పద్యాంగం వినాలి సాయంత్రం వేళ కవి సమ్మేళనం పెట్టుకుని నాలుగు పద్యాలు కూడా వినాలి మరి పద్యాలు అందరూ రాయగలరా రాయలేని కూడా ఏదో ఒకటి రాసుకొచ్చి పూయ్యియ్యి కుయ్యను కూస్తూనే ఉంటాడు నా భద్యం ఎవడానికి వింటే బాగుండు అంటాడు వేదిక మీదికి పిలవలేదంటాడు ఇందులో ఏదో కులాభిమానాలు ఉన్నాయండి అంటాడు ఏవో వంకలు పెడతాడు అసలు సమర్థుడైన కవి కాదు అందుకే ఈయన్ని పిలవల దానికి ఆయన ఏవో వంకలు పెడతాడు ఇలా వంకలు పెట్టి పెద్ద పీఠాల మీద ఉన్నవాడిని ఆక్షేపించేవాడిని ప్రతివాడు ఊరికి ఏదో చిన్న పద్యాలు ఏవో రాసేసి ఊరికి గణము ఏతి ప్రాస అనుకుంటూ సరిపోయి సరిపెట్టేసి కవిత్వం లేకుండా నేను కవినీని గౌరవం పొందాలనుకునే వాళ్ళని గురించి శ్రీనాథుడు చాలా చమత్కారమైన పద్యం చెప్పాడు గాడితో పోలుస్తూ ఆయన కొండవేడి ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే రాజ్యసభలో ఆయనకు అనేక గౌరవాలు పొందాడు మహాకవి మహాపండితుడు కానీ ఆ పొందలేకపోయిన వాళ్ళు సందుల్లో గొంతుల్లో తిరుగుతూ శ్రీనాథుడిని విమర్శించేవాడు పైగా ఆయనేమో మహారాజు గౌరవం పొందినవాడు కాబట్టి వీధులు వెంట తిరుగుతూ ఉంటే ప్రతివాడు రావడం ఏదో భద్యం చెప్పడం ఏమంటే నా భద్యం బాగుందా నేను కవి నేనండి అన్నా లేదా కవి కనపడేసరికి ఆయనకి మండింది అందుకని ఓ గాడిది కనపడింది అది కూడా గాడిదలు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటాయి కదా తిరుగుతోంది లేస్తోంది బూడిద మొహం ఎలాగో నీకు కాస్త బూడిద గోడకేమో దూరద పెట్టి గోకుంటోంది రకరకాలుగా చేస్తుంది అందుకని ఆయన సరదాకు మాట అన్నట్టు బూడిద భూంగ వడలు పోడి మీద మొగంబు వెల్లనైడిదొంగవై ఒడలి పోడి మీదక్కి మొగంబు వెల్లనై వాడల వాడలం దిరిగి వారు చొచ్చొచోయనన్ గోడలు గొంతులందుదిగి కోయుచునుండెదు కొండ వీటిలో గాడిద కొండవీటిలో గాడిద నీవు నున్ కవిగావు గదా అనుమానమయ్యడి వీధికో కవి సందుకో కవి తయారవుతుంటే ఒడిమండిపోయి శ్రీనివాసులు అన్నమాట అడ్డంగా తిరుగుతుంది గాడిది ఆ సందులో ఈ సందులో నువ్వు కూడా కవివేనా ఏమైనా పద్యం పాడతావా ఏమిటి కొంపదీశా అన్నట్ట ఆ గాడిదిని వర్ణించడంలో కూడా ఎంత చమత్కారం ఎటువంటి పదాలు ఉపయోగించాడో చూడండి బూడిద బంగై దాని ముఖం అంతా ముఖమే గాడిది ఒకటే రంగు బూడిద రంగే రెండో రంగు ఉండదు అందుకే ఓసారి వివేకానందుడు విదేశాల్లో ఉపన్యాసాలు హిందూ ధర్మాన్ని గురించి అక్కడ కొంతమంది అమెరికన్లకి కోపం వచ్చి అస్తమానం ఇండియా ఇండియా భారతం భగవద్గీత అంటాడేనా ఏ మంది మన గురించి అసలు మాట్లాడడం లేదని కోపం వచ్చి ఏమిటండి మీ ఇండియా గొప్పతనం కనీసం అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు కొట్టుకు చస్తూ ఉంటారు ఎప్పుడు ఐకమత్యం అనేది లేదండి కనీసం రంగులు కూడా ఒక రకంగా ఉండారండి ఒకరేమో ఎరుపు రంగు ఒక కొందరు తెల్ల రంగు కొందరు నల్లగా ఉంటారు కొందరు ఎర్రగా ఉంటారు కొందరు చామన ఛాయగా ఉంటారు అదేం రంగు మా అమెరికా వాళ్ళని చూడండి కోచినకి అందగడ్డలాగా అందరం ఒకే రంగులో ఉంటామన్నట్టు వెంటనే స్వామి అన్నట్టు మరి మన దేశ ప్రతిష్ట నిలబెట్టాలి కదా అందుకని ఆయన టౌన్ రాబోయే తప్పులేదు నువ్వు అన్నది గుర్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయి గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి ఎవరేమి ఉంటుందో తెలుసుకో అన్నట్టు గుర్రాలు తెల్ల గురలు ఉంటాయి ఎర్ర కూరలు ఉంటాయి ఎరుపు నలుపు కలిపిన కూరలు ఉంటాయి అది చేత మా రంగుల్లో ఉంటారు దానికి ఏముంది గాడిదలు మాత్రం ఒకటే రంగురా బూడిద రంగు తిరుగులేదు అన్నట్టు వాళ్ళు అదే కదా మరి ఇలా చెప్పాలి మన కుటుంబాన్ని మన దేశాన్ని ఎవరైనా అంటే చెప్పు తీసి కొట్టినట్టయినా చెప్పాలి చమత్కారంగా చెప్పాలి అందుకని చేతకాని వాళ్ళే ఉండకూడదు అలాగ బూడిద బొంగ అంటే బూడిదమొహం వేసుకుని ఎప్పుడు బూడిద పూసుకున్నట్టే ఒళ్ళంత అలాగే ఉంటుంది అది ఓడలిపు ఓడి మీదక్కి సౌందర్యం అందంగా లేని వాళ్ళని గాడిదలు అంటూ ఉంటారు అందుకని గాడిదలు ప్రసిద్ధ అనమాట అందుకే సంస్కృతంలో ఒక మాట చెబుతారు రెండు ఒంటెలు పెళ్లి చేసుకున్నాయట ఇంక రెండు గాడిదలు అక్కడ చేరి సంగీతం వాళ్ళు పెట్టాడు గార్ధభ స్వరంతో వెంటనే ఒంటెలను ఒంటెలను చూసి గాడిదలు అంటున్నాయట అబ్బా ఏం అందంగా ఉన్నారు ఏం అందంగా ఉన్నారంట ఒంటే అందంగా ఉంటుందా ఆ మెడ అది చూసి ఎంత ఏ అందంగా ఉన్నారు ఏ అందంగా ఉన్నారని ఈ ఒంటరు కూడా గాడిద సంగీతం విని అవి ఏం బాగా పాడారు ఏం బాగా పాడారంటాడు సరే వీరి సంగీతాన్ని వారు మెచ్చుకోవడమో బాగుంది వారి సౌందర్యాన్ని వీరు మెచ్చుకోవడము బాగుంది ఉభయోగం తగినవారి అని రెండు అనాకారి అయినప్పుడు ఇలా జీవితం తగిన వాడే రా అలాగా వడలి పోడి మీ దక్కి ఉండే రమ్యత అంతా చూస్తే వికారం వచ్చేలాగా మొఘంబు వేనైనా ఈ కూడా ఏదో పాలిపోయాను మొహం వేసుకుని వాడల వాడాలని తిరిగి ఎక్కడ తిరుగుతున్నావో తిరగకుండా అలాగే తిరుగుతూ తిరుగుతూ అడుక్కునేవాళ్లేగా వారలు వీరులు వచ్చొచ్చో అయ్యాను గాడి తిన సరిగ్గా తోలేటప్పుడు చొచ్చొచ్చు వచ్చో అని తోలుతారు అది చేసే ధ్వనికి ఇది అర్థం అవుతుంది దానికి దాన్ని బౌభౌ అంటే అది బాదు కుక్క మీదకు వస్తుంది పైగా ఏ జంతువుకి ఏం వాడాలో అదే వాడాలి అందుకని చొచ్చొచ్చు అంటారు ఆ చొచ్చొచ్చు అనేదాన్ని పద్యంలో పెట్టిన అలా అందరూ తిడుతూ ఉంటే కొడుతూ ఉంటే సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటావు గోడల సందులను ఒదిగి కూయూచుని ఉంటుంది ఇంకెవడో వినేవాడు లేక గోడల పక్కనే సందుల చివర పెంటల దగ్గర ఉండి ఏదో అరుస్తూ ఉంటావు ఇలా అరుస్తున్నావు అంటే కొంపతీసి నువ్వు పడుతున్నావా కొండవీటిలో గాడిదా నీవు ను కదా అనుమానం అయ్యాడు నాకు అనుమానం వస్తుంది నువ్వు కూడా కవివేనేమో అని అన్నట్టు అందుకని కవి సమ్మేళనాల్లో పడితే వాడు కవిత్వం చదివేసి అందులో ఛందస్సు ఉండదు గణం ఉండదు యతి ఉండదు ప్రాసం ఉండదు అసలు రసరమ్యమైన భావం ఉండదు ముందు ఏమున్నా లేకపోయినా ఒక రమ్యమైన వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు అది మంచి రసవంతమైన వాక్యం చెబితే ఛందస్సు లేకపోయినా పర్వాలేదు అది పెద్ద సమస్య కాదు ఊరికి ఆవచన కవిత్వంలో కూడా మళ్ళీ పాడినవే పాడి చెప్పినవే చెప్పి ఇదే అన్యాయం జరిగిపోతుంది దౌర్జన్యం జరిగిపోతుంది అని అంటున్నాం జరిగిపోతుంది నువ్వేమిటి చేస్తావు ఇవన్నీ పేపర్ల వార్తలన్నీ కవిత్వం కింద చెప్పకూడదు అలాంటి తెలియక మాట్లాడే వాళ్ళకి సరిగ్గా ఈ వర్తిస్తుంది గాడిదలు కూడా అరుస్తున్నాయి ఆయన అవి కూడా కవులు లాంటివేనా అలాగే ఈ వారం ఒక మంచి సామెత ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అంటా ఉగాది పండుగ మీద వచ్చినటువంటి సామెత ఇది తెలుగు వాళ్ళు ఎంత గొప్ప తాత్వికులు చెప్పేటువంటి సామెతండి జీవితంలో ఉన్న స్థితి ఉంటుంది లేని స్థితి ఉంటుంది రెండింటినీ సమానంగా తీసుకోవాలి అంచేది ఉగాది పండుగ వస్తుంది ఏదో పొద్దున్నే తలంటుకుంటాం మంచి వ్యాపు పట్టుకొస్తారు రకరకాల షడ్రుచులు కలి పచ్చల చేస్తారు కొత్త బట్టలు కట్టుకుంటారు పంచాంగం వింటారు పద్యాలు వింటారు బంధువులు కలుసుకుంటారు శుభాకాంక్షలు చెప్పుకుంటారు వసంతు ఋతువు ముఖ్యంగా ప్రేసి ప్రియులకి చాలా మంచి కాలం ఈ రెండు నెలలు రాజ్యం అంతాను కోకిరలు కూస్తూ ఉంటాయి మలయమారుతం వీస్తూ ఉంటుంది ఇన్ని సరదాలు ఇన్ని ఆనందాల మధ్యలో మీరు గమనించండి లేనివాడు ఈ ఆనందాన్ని అనుభవించలేడు అతని కోసం చెప్పారు ఈ శామత ఉగాది నాడు నీకు లేదని బాధ పడకు ఉంటే ఉగాది ఉన్నప్పుడే ఉగాది చేసుకో ఒకవేళ లేదనుకో శివరాత్రి ఉపవాసం పడుకో ఇప్పుడు ఎంత ఉన్నవాడైనా శివరాత్రి నాడు భోజనం చేయడు కదా నేను కరిగిన వాడినంటే నాకేం లోటు నీ లోటైనా ఏదైనా శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి లెక్క కాకి కూడా శివరాత్రి నాడు ఉపవాసం ఉంటుంది ఏమి ముట్టుకోదుట మరి మనుషులు ఉండబోతే అలాగే అందుకని ఏనాడు నీకు లేదో ఆ రోజు ఎవరన్నా అడిగితే శివరాత్రి అని అంతేగాని ఇంటూ లేదండి బియ్యం లేవండి కొండలు టింకీలు కుడుతున్నాయండి పొయ్యిలో పెళ్ళి లేవలేదండి ఈ మాటలన్నీ మాట్లాడుకో అందుకని లేదని చెప్పకో శివరాత్రి ఉపవాసం అని చెప్పేసి మాకు ఈ నియమండి అప్పటికే ఆ సోమవారం అనుకో నాకు ప్రతి సోమవారం ఉపవాసమే చెప్పి గొడవలేదు ఎందుకు తన లేదని అప్పుడు ఉంది పండగ చేసుకున్నావు ఉగాది అండి పండగ చేసుకుంటున్నాం అని చెప్పి ఉన్న రోజున ఉగాదిగా భావించు లేని రోజున శివరాత్రిగా భావించు ఎంత చక్కని భావనని మనకి కాలాన్ని కాలానికి అనుగుణంగా మనస్సును సర్దుకునేటువంటి రూపకంగా మనకు అందించారు అలాంటి సందేశాన్ని అందుకోవాలి మరొక మాట ఉగాది గురించి రాలిన ఆకు మేల్ బిడి రగముగా గురించు ఉగాది మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది ఎవ్వరూ ఏది కోల్పోయామని బాధపడక్కలేదు కోల్పోయినవన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి మన సంప్రదాయంలో ఒక గొప్పతనం ఏమిటంటే తాతగారు చనిపోయారు అనుకోండి ఆ సంవత్సరంలోనే ఆ ఇంట్లో కోడలకి పురుడొచ్చి మనవడు పుట్టేడనుకో ఆ తాతగారి పేరు మనవడికి పెడతారు ఆయన ఉన్నా పెడతారు చనిపోతే ఖచ్చితంగా పెడతారు ఎందుకు దాని ఉద్దేశం ఏమిటి ఇక పేరు దొరక్క వెనకటి గౌడ పదో తరగతి విద్యార్థి పరీక్షలు వస్తున్నట్ట ఇది బాబర్ వంశానికి మూలం మొగలాయి చక్రవర్తులకు మూల పురుషుడు ఎవరో అన్నారు ఏదో బాబర్ అన్నారు బాబర్ కొడుకెవరు హోమయోన్ అన్నాడు హుమయోన్ కొడుకెవరు రాయాలి ఇంక తెలియదు వెంటనే మళ్ళీ బాబరని రాశాడు మళ్ళీ బాబర్ కొడుకెవరు హోమయోన్ మళ్ళీ హుమయోన్ కొడుకెవరు బాబరు ఇలా రాసి మొత్తం మొఘలాయ చరిత్ర రాహిశాడు కానీ హుమయోన్ కొడుకు అక్బరు అక్బర్ కొడుకు షాజహాను షాజహాన్ కొడుకు ఔరంగజేవు ఇవన్నీ వాడుకు తెలియవు వాడేమనుకున్నాడు మా ముత్తాత పేరు మా నాన్నకు పెట్టారు మా తాత పేరు నాకు పెట్టారు అగే వాళ్ళు పెట్టుకుంటారు లేదు ఎందుకు వచ్చిన కూడా రెండు పేర్లు తీరుస్తుంటే చాలు అని బాబు కొడుకు హోమయ హోమ్ కొడుకు బాబు మళ్ళీ బాబు కొడుకు హోమో హోమయ కొడుకు బాబు రాసేట్టి నీ దొంపదాగా వాళ్ళకి సంప్రదాయం లేదు అంటే ఎందుకు ఉండదు మనకున్నప్పుడు వాళ్ళకున్నదా పోనీ ఈ పేర్లు అని ఎవడు గుర్తుంచుకుంటాడనంట అలాగే ఆ పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ఏదో పేరు పెట్టమని కాదు ఏది కోల్పోయామని బాధపడకు మామగారు పోయిందంటే మనవరాల రూపంలో పుడుతుంది తాతగారు పోయాడు అంటే రూపంలో పుడతాడు అలాగే వసంత ఋతువుకు ముందు శిష్య ఋతువు వస్తుంది మీరు గమనించండి చెట్ల ఆకులు రాలిపోతాయి ఎండి మోడుళ్ళ ఉంటాయి మొత్తం అన్ని అసలు ఒక్కసారి చూస్తే చుట్టూ ప్రకృతిని ఏమిటి ఎండి మోడైపోయింది మళ్ళీ ఈ తోట చిగురించేనా అన్నంత బాధ వచ్చేస్తుంది కానీ మీరు మళ్ళీ ఉగాదికి రాగానే అప్పుడే చిగురించడం ఆ లేతమావి చెగుళ్ళు ఆ కోకిరలు వాటిని ఆహారంగా తీసుకోవడం కమ్మగా కుయ్యడం అన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యం ప్రకృతిలో ఎవరూ ఏ నీరు ఏ మార్పు చెయ్యకుండానే ఎంత జరిగిపోయింది ఇది మనకు ఒక రాలిన ఆకు కు మేల్బసిడి రగముగా చిగురించు ఎండు దైవ్రాలిన మోడు జీవరసరం పైకి లేచు పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగోలుగా నేర్చేల నవ రాగము కోకిల మయే హేల గడుచున్నది ప్రహేళికలం పగిలిం జీవితం ఒక ప్రహేళిక ప్రహేళిక అంటే గడి నుడి పజిల్ అది పూర్తి చేయాలంటే చూడండి ఇట్నుంచి అటడతాం అట్నుంచి పైనుంచి రెండోది కింద నుంచి మూడోది అని పెడతాం ఈ లెక్కల మధ్యలో తేల్చుకోలేక ఇబ్బంది పడతాం కానీ ఆ ఇబ్బంది పడడంలోనే ఒక ఆనందం కూడా ఉంది మనస్సులో అది తేరే వరకు నిద్రటదు లేదా ఎవరో ఒకరిని అడగాలి ఏదో పుస్తకం చూడాలి మొత్తం మీద అందులో ఉండేవన్నీ పూర్తి అయిపోవాలి లెక్కల్లో సుడువుకో అంతే తెలుగులో ఈ ప్రహేళిక అంతే జీవితం కూడా ఒక ప్రహేళకి ఒక్కోసారి సమస్యలు చుట్టుముడితే అడ్డంగా పరిష్కరించాలని సమస్యను నిలువుగా పరిష్కరిస్తాం అంటే ఇట్నుంచి చూస్తే వీలుగా ఉంది అట్నుంచి నరుక్కొస్తే లేదు ఇంట్లో వాళ్ళ వాళ్ళ పరిష్కారం కాబట్టి బయట వ్యక్తి ఒకడు అతిథి రూపంలో ఆ అనుకోకుండా ఆయన పరిష్కారం చేస్తాడు సమస్యని కంగారు అందుకనే జీవితాన్ని ఒక ప్రహేళకిగా ముందు అదేమి సాదాసేధగా సాగిపోయే తారు వ్యవహారం కాదు అందుకే ఆ ప్రహేళికను పగిలించాలి అంటే ప్రకృతి నుంచి మనం గ్రహించాల్సింది రాలిన ఆకు మేల్ బసిడి రగముగా చిగురించు నిన్న శిశు రాలిపోయినటువంటి ఆకులు పండుట ఈవేళ మళ్ళీ చెట్టుకి ఆ ఎరుపు రంగులో కెసరయాల రూపంలో కనిపిస్తున్నాయా లేదా అటు ఉండపుడు దేనికి కంగారు పడుతున్నావు మళ్లీ జీవితం చిగురించడం ఖాయం మళ్ళీ ఆనంద డోలికల్లో ఊగడం ఖాయం ఎందుకు కంగారు పడిపోతున్నావు ఎండుదై వ్రాలిన మ్రోడు ఎండిపోయి ఇంచుమించు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు మూడు జీవరసరం సున పైకి లేచు ఏదో కింద పరుగెడుతున్న పాము ఒకసారి తల లేపినట్టుగా చాలా పౌరుషంగా మళ్ళీ ఎండిపోయిన మూడిలా పైకి లేస్తోంది అంచేతనే పాల్మాలిన లోకముందు అవమానము కండు ఘటిల్లినంచు గగ్గోలు గనిచ్చేదేల ఈ దిక్కుమాలిన లోకంలో ఎవడో ఏదో అన్నాడు అని ఆ మాట గురించి అంత ఓ పీకేసుకుని లాగేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తావా లేకపోతే ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటావా బాధపడుతున్నావు అది అవసరం లేదు నవకో రకరాగము కోకిలచున్నది పది మాసాల పాటు మౌనంగా తపస్సు చేసిన కోకిల ఆ రెండు నెలల్లో మళ్ళీ పాడుతోందా లేదా పది మాసాలు ఎక్కడుందో కూడా తెలియకుండా వెళ్ళిపోయిందా లేదా మరి ఎక్కడో ఉంది బతికింది ఆ పిట్ట కోకిల రెండు మాసాలే బతుకుతుందని ఎవరో చెప్పాల రెండు మాసాలే కూస్తుంది అన్నారు ఆ పది మాసాలు కూడా ఏదో తింటుంది ఏదో బతుకుతుంది కానీ దాన్ని కుయాలని అనిపించట్లేదు ప్రతిరోజు సంగీత కచేరీ చేయాలి ప్రతిరోజు సభల మాట్ సభలో మాట్లాడాలని కాకులు అనుకుంటే కానీ కోకిలను అనుకో కోకిల అనుకోదు పిలిస్తేనే వస్తుంది ఆరుతులోనే వస్తుంది దానికి అనుగుణమైన వాతావరణం ఉంటేనే మాట్లాడుతుంది లేనప్పుడు దేనికిది కోకి చున్నది ప్రగేలికల పగిలిం పరంక ఆ కోకిల రాగాన్ని ఉత్తేజంగా తీసుకుని జీవితంలో ఒకసారి అవమానం జరిగింది అని కూర్చోక లే మళ్ళీ జీవితాన్ని కొనసాగించు మళ్ళీ జీవితంలో ఉండే మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రయత్నించు అని ఉగాది సందేశం ఇస్తుంది మనకు ఆ సందేశాన్ని అందుకుని అందరం కూడా దీన్ని కేవలం ఖరనామ సంవత్సరం అనుకో శ్రీ ఖరనామ సంవత్సరం అన్నారు అత్యంత శ్రీమంతుని సంపద సంపద్వంతులను చేస్తుంది మనది అయితే ఆ సంపద పెరిగాక మనం గాడిదం కాకుండా ఉండాలి కాబట్టి ఈ సాహిత్యం అంతా చెప్పుకున్నాం శరం